కీర్తన నాలుగు వందల తొంభై ఏడు నరుదడు ఆది నారాయణుడుకాక ధరణి కీరితికెక్కి దశరథసుడు ఈతడా తాటకి చంపెను ఈ మారీచుబాహులను ఈతడా మదమనిచె నిందరుచూడా ఏతులకు హరివిల్లు ఈతడా విరిచియట్టే సీత పెండ్లియాడెను ఈ చిన్న రాముడా చుప్పనాతి ముక్కుగోసి శోధించి దైత్యుల చంపి అప్పుడిట్టె ఇతడా కుప్పించి కోతుల నేలి కొండల గట్టి కప్పి లంక సాధించి నీకౌసల్యందనుడా రావనాథులను చంపి రక్షించి విభీషణుని భావించి అయోధ్యనీతడు పట్టమేలెను శ్రీవెంకటేశుడితడే సృష్టి రక్షించనితడే ఈవలమాపాలనున్న ఈ రామచంద్రుడా